స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్పదేవా దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకెంతో వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకునేందుకు నీకు ఎంతో వర్ణాలిస్తాయ్యా దివారాత్ కాచి కాపాడవు గొప్ప దేవ నీకు నీకే కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ యుగంలో కలుగుని కాక హలలు యాలు తీజస్ ప్రా ఈ దినవంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారా ప్రతి పని మీద మీరు మా ఘన విజయం తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలుగుని కాక హలలుయా హలలుయా జీసస్ థ్యాంక్ యూ లాంక్యూ లాడు సర్వశక్తి మంతుడానికి ఎంతో వర్ణాలు ఇస్తాయ సమస్త నీకే అర్పించుకుంటున్నాను దేవ నా ప్రభానికి స్తోతలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ నా తండ్రి ఈ యొక్క మధ్య సమయంలోనైనా మీ సన్నిధి మేము వచ్చిన మీరు మాతో మాట్లాడండి అనుగ్రహించండి పరలోక జ్ఞానం అనుగ్రహించిన సాక్షి పెట్టుకొని మా జీవితాలను సరిజయం మా హృదయాలు సరిజయం ప్రభావ మీ సంపూర్ణత సారలత పరిశుద్ధ నడిపించి ఈ ఆరా మీరు ఆధిపత్యం నడిపించండి రాణబిడు నటించిన ప్రతి ఆటంకాలు కొట్టివే మన ప్రాతి ఆమె ప్రే మమయు ప్రభువా నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రే మమయేసు ప్రభువా నిన్నే స్భువా నిన్నేస్తుతి నూ ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నే స్ ప్రభువా నిన్నే స్ంతు ప్రభువాతీణి నన్ను నీ ప్రేమతో కిలచాబు ప్రభువాతీణి నన్ను Tī prema to fila kabhuḥ Nannini sa gālā prēmi sināvā Nannini sa gālā prēmi sināvā Tī prāna mīśvā nā kāyī Mīśvā nā mīśvā nā kāyī Nī mamāyā eshu prabhuḥ నిన్నేస్తు ప్రభువా నిందే స్ ప్రభువాదవాతనీ గు నృదయాన్ని తో ప్రభువాదవా కీతని గునిలచీ నృదయాని తో ప్రభువా హృదయం గణముల్లోకి అరుదించి నవో హృదయం గణముల్లోకి అరుదించి నా కేనందే నా కేనందే వే మేసు నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా శోధనలు నన్ను చూటుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా శోధనలు నన్ను వేదనలు నన్ను అమలు శోధన రోదనా వేదనలో శోదన రోదనా వేదన లో నిన్నే స్ ప్రభువా నిన్నే స్ ప్రభువా ప్రేమ మయేసు ప్రభువా నిన్నే స్ంతు ప్రభువా నిన్నేస్తు ప్రభువాభువాభువాడమ్ ఇసే న పరిహారీ ప్రియ ఇ పరిహారీ జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాల మిలా ప్రియ ప్రభువే న పరిహారీ ఎరిహారీ ప్రియ యసే న పరిహారీ నా జీవిత కాల మ ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నరిహారీ ఇష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారీ పరిహారీ ప్రియ ఏ పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను శాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించిన నన్ను శాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు చుట్టినా ప్రియ ప్రభువేనా పరిహారీ పలు నిందలు చుట్టినా ప్రియ ప్రభువే పరిహారీ ఎ పరిహారీ ప్రియ ఎసే నరిహారీ నా జీవితకాల ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవితమిలా ప్రియ ప్రభువేణ పరిహారీ మణిమాన్యాలు లేకున్నా మనువేదనలు వేధించినా మణిమాన్యాలు లేకున్నా మనువేదనలు వేధించినా నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువేన పరిహారీ నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ సేన పరిహారీ ప్రియ ఇసేనరిహారీ నా జీవిత కాల మిలా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాల మేలా ప్రియ ప్రభువే న పరిహారీ బహు వ్యాధులు నాకు సోకినా నాకు శాంతి నా బహు వ్యాదులు నాకు సోకినా నాకు శాంతి కరుపైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారీసైన పరిహారీ ప్రియ ఏసైన పరిహారీ జీవిత కాలమిలా ప్రభు ప్రియ ప్రభువేణ పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ దేవాణీ వేనాధారం ప్రేమకు సాటెవ్వరు దేవనీవే నాదారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడిస్తుంచెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడిస్తుంచెదను ఎసిన పరిహారీ ప్రియ ఎసేన పరిహారీ నా జీవిత ప్రియ ప్రభువేన పరిహారీ జీవిత కాలమేళన పరిహారీ అలా చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను మంద వీడి మెల్లగా వేరు పక్క గంతెను గార్మని పరుగెడి దారి తప్పిపోయెను చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను మంద వీడి మెల్లగా వేరు పక్క గంతెను గార్మనీ పరుగెడి దారి తప్పిపోయెను రాత్రి సమయం ఆయను చలికి వనికి పోయేను దారి తప్పిన తప్పు తెలచి వెక్కి వెక్కి ఏడ్చెను గడగడా వణికెను కన్నీళ్ళు కాచెను రాత్రి సమయం ఆయను చలికి వనికి పోయెను దారి తప్పిన తప్పు తెలచి వెక్కి వెక్కి ఏడ్చెను అలా నేను వాడుతున్నా సరే తా చో నాదు గురి నీకు సాటివా నీవు నడు చావులపై నన్ను నడిపించుమోసువా నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసులో నాజ గురిగా నీకు సాటి అవేసు నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసు నన్ను నడిపించుకున్ను కాపాడ కదా నీవే కదా నీవే కదా నాకు నాదు వాక్యంబూ సత్యం వేగా నీకు నిరతం బే జీవం బెగా నేను పైచు మార్గం బెగా నన్ను నడుపించేను పైంచు మార్గం బెడా నన్ను నడుపించు మోయేసు జీవిత యాత్రలో నాజగరి నీ బెగా నీకు సాటివలు ఎ నీవు నడిచావు తెరటాలపై నన్ను నడిపించు భోసువా నాతో నిరసంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేసి వినిపించు నీ గానమే నీ గానమే నాకు నీవేగా నామం ీూనామం వేయా నాకు సర్వేశేష్డనీ నిన్ను స్ంతు నోయేసు నాకు సర్వేశేష్డనీ నిన్ను స్ం తు నోయేసు నాగురినీ వేగా కెరటాలపై నన్ను నడిపించు మోయేసు నాదు హృదయం దివ్యా సదనంబెగా సదనం బెగా నీదు చేయు ముద మెగా మేగా నా దృదయాములకినా కాదు రుదయాంగులకినా ఉపకారేసు ీటి కొరటే జులు నాజు స్వాతాయా నీవు నడుచాబు తెరటాలపై నన్ను నడిపించు మోయేస ములు నే నడచిన వేలలో కంటి పాపలే నన్ను ను కాక కాపాడును కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును ప్రభువైన జీవితమంతా పాడుదాం ప్రభువైనసునకు జీవితమంతా పాడుదాం చెడియను బేదరను నా ఏనాగా జయను బేదరను నా ఏనాండగా మరణ పులోయలూ నేనడీన వేలూ మరణ పులోయలూ నేనడీన వేలూ నీ దొడ్డు కర్రాయో దండము ఆదరించును నీ దోడ్డు కర్రాయో నీ దండము ఆదరించును నాగి పళ్ళు చిన్నది నిండెను నాగి పర్లుచున్నది శుద్ధాత్మతో నిండెను జడియను బెదరను నా ఏనాతో నుండాగా జను బెదరను నా ఏనాతో నుండాగా అలలాతో కొట్టబడినా నా వలు అలలా అలలాతు కొట్టబడినా నా గా ప్రభుయేసుకృప నన్ను విడువాక కాపాడును ప్రభుయేసుకృప నన్ను విడువాక కాపాడును అభయామిచి నన్ను ఆదరికి చేర్చును అభయామిచే నన్ను ఆదరికి చేడియను బయ బెదరను నా ఏస్తునతో నుండగా జడియను బెదరను నా ఏస్తునతో నుండగా పర్వతంలు తొలగినను మేటలు తరిల్లినను పర్వతంలు తొలగినను మేటలు తరిల్లినను నీ కృపణను విడువాదు నీ ని బంధన తొలగాదు నీ కృపణను విడువాదు నీ తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయను నీ నీతి సమాధానం లేవ చేయను జడియను బెదరను నా ఏసు నాతో నుండగా జడియను బెదరను నా ఏసు నాతో నుండగా ములు నీ నడచిన వేలలో కాడాకారములు నీ నడచిన వేలలో కంటి పాప నన్ను కొను కాక కాపాడును కంటి పాప నన్ను కొను కాక కాపాడును ప్రభువైన జీవితమంతా పాడుదం ప్రభువైన జీవితమంతా పాడుదం జడియను బెదరను నాయసునతు నుండగా జడియను బెదరను ప్రవచన వరానికి సంబంధించిన వాక్యాలు మనం రెండు రోజుల నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి చిన్నగా దానికి సంబంధించిన మరికొన్ని చూసి ఈరోజు ముగించుకుందాం ప్రేరేపణ వరములు లేక ప్రేరణ వరములు మూడు రకాలయ్ మొదటిదిగా ప్రవచన వరము రెండవది భాషల వరము మూడవది భాషల అర్ధము చెప్పు వరం ఈ మూడు వరాల గురించి మనము ధ్యానించాలని ఆశపడుతున్నాం మొదటిగా ప్ర ప్ర ప్రవచనాత్మకమైన వరం లేక ప్రవచన వరం అనేది ప్రార్థించుకుందాం పరిశుద్ధుల ఒక దేవ బదనాలైనా ఇస్రాయిలు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు ప్రవ్వా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకెంతో బదనాలు అయినా ఈ యొక్క మధ్యాహ్న కాలం మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు వాటిని బట్టి మీకు ఎంతో మీకు వదనాలు అర్పించుకుంటున్నాం తండ్రి కృపవరాలకు సంబంధించిన విషయాలు అనేక కాలం నుంచి మేము దినాల నుంచి ధ్యానిస్తున్నాంనైనా ప్రేరేపణ వరం లేక గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్న అంశం గురించి మేము ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ప్రవచన వరం గురించి నైనా కేబిపిఎం గ్రూప్లో ప్రవచన వరానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం నేను ఎందుకంటే పౌల విషయాన్ని హెచ్చరించండు ప్రవచన వరం కొరకు ఆసక్తితో అపేక్షించండి మరి విశేషంగా ప్రవచన వరం అన్నారు కాబట్టినైనా ప్రవచన వరం కొరకు మేము ప్రయాసపడుతున్నాంనైనా వాటిని గ్రహించాలా ప్రతి ప్రవచనాన్ని అది నెరవేరడం గ్రహించాలా దాని మేము జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మహిమను ఉందమని యేసు క్రీస్తురావున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొన్నిసార్లు వ్యత్యాసం మనం గ్రహించాల్సి వస్తుంది ఏంటంటే ప్రవచన వరానికి లేక ప్రకటించడానికి తేడా ఏందనేది ఉదాహరణకి సువార్త ప్రకటిస్తూ ఉంటాం రక్షణ సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటాం వాక్యం పరిచర్య చేస్తూ ఉంటాం వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం వాటికి దీనికి చాలా వ్యత్యాసం ఉందన్నట్టు మనం గ్రహించాలా ఏంటంటే ప్రవచనము ప్రేరేపణ వరములలో బహు ప్రాముఖ్యమైంది మొదటి కొనతలు రాసిన పత్రికలు నేను అది నన్ను మరి పదకొండు అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయాలు ప్రవచన వరానికి సంబంధించిందే మనం చూస్తామన్నట్టు అయితే ఏది ప్రవచన వరం కాదు అనేది మనం గ్రహించాలా బహుగా ప్రాముఖ్యంగా ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఈ లోకస్తులు రకరకాలుగా భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఉంటారు రేపు ఏం జరగబోతుంది ఆర్థిక స్థితి ఎట్లా జరగ ఉండబోతుంది హైదరాబాద్లో రేట్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోవాలా బాహా ధనికులు కావాలా ఇట్లాంటివన్నీ వాళ్ళు తీర్మానించుకుంటారు ఊహించుకొని అది ఎంత మటుకు మనకు తెలియదు వస్తే వస్తుంది లేకుంటే పోతుంది అన్నట్టు అది యాక్సిడెంటల్గా జరిగేది అన్నట్టు అవి ప్రవచనాలు కావు అవి మనిషి ఊహించుకుంటే చేశాడు అన్నట్టు మనిషి ఊహ అన్నట్టు కానీ ప్రవచనము దేవుని యొక్క ఆత్మీయ ప్రేరేపణ వల్ల కలుగుతుంది విషయం మనం గ్రహించాలా నిన్న దినం మనము అపోస్ల కార్యము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ శాంతాలు చూసినాం ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలకు సంబంధించింది వీరు ప్రవచించేవారని ఉంది అక్కడ అయితే ఆ పట్టణానికి అగబు వచ్చిండు కూడా ప్రవచిస్తా ఉన్నాడు తన జీవితంలో రెండు ప్రవచనాలు ప్రవచించినట్లు మనము అప్పస్ల కార్యాలను చూస్తాం మొదటిది ఏంటంటే పెద్ద కరువు రాబోతుందని రెండవది పౌలు ఏ రీతిగా పట్టబడి హతసాక్షి కాబోతుండ్రుడు మరణానికి అప్పగించబడబోతుండే చెప్పిండు అగాబు అగుకున్న ప్రవచన వరము బహు ఆశ్చర్యంగా ఉంటుంది అది రెండే స్థలాలలో మనం చూస్తాం గురించి కాబట్టి ప్రవక్తల ప్రవచ ప్రవచన ఇప్పుడు ఫిలిప్ కుమార్తెలున్నారు వాళ్ళు ప్రవక్తలు కాదు ప్రవక్తలు కూడా కాదు కానీ వాక్యం అదే రీతిగా ఈ రోజు ఇప్పుడు అనేక మంది ప్రవచిస్తూ ఉంటారు అన్నంత మాత్రమే ప్రోగతలు కాదు పాత నిబంధన కాలంలో వ్యక్తిగా ఒక మనిషిగా అనిపించిన కానీ ఈ రోజు అనేకుల ద్వారా అనేక రీతిగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడన్న విషయం మనం గ్రహించాల ఈ కృప్ ఈ ముఖ్యంగా ఈ ప్రవచన వారం ఎందుకు అనుగరించబడిందంటే సంఘ క్షేమం కొరకు లేక సంఘ అభివృద్ధి కొరకు ముఖ్యంగా మనం చూస్తాము ఆ సంఘాన్ని సవరించడం కొరకు లేక బోధించడం పరబోధి ప్రబోధించడం లేక దాన్ని బలపరచడం కాబట్టి ఈ వరాలు ముఖ్యంగా ప్రవచన వరం గురించి తెలిసినప్పుడు సంఘానికి క్షేమము అభివృద్ధి కలగాలంటే ప్రవచన వరం ఉండాలి ఆ సంఘంలో లేకపోతే కాదన్నట్టు ముఖ్యంగా ఈ ప్రవచన ప్రవచన వరము యొక్క ప్రాధాన్యత మూడు విధాలుగా మనం కనిపిస్తూ ఉంటుంది మొదటిదిగా సవరణ లేక లో ఎడిఫికేషన్ అంటాం మనం సంఘము సవరణ సవరణ కొరకు అంటే లేక సవరణ అంటే ఉదాహరణకి మనం బిల్డింగ్ కడతపుడు అక్కడక్కడ వంకర్లు ఉంటాయి మెజర్మెంట్స్ తప్పులు ఉంటాయి అట్లనే కట్టేస్తాము అట్లనే కడితే బిల్డింగ్ వంకర అయిపోతుంది మన దాన్ని సవరించుకుంటేనే సరిగా కట్టబడుతుంది కాబట్టి ప్రవచనము సవరించడం కొరకు అనుగ్రహించబడింది సంఘంలో ఉన్న బలహీనతలను చూపించడం కొరకు సంఘం మీదకి రాబోతున్న ఉపద్రవం గురించి ఇవన్నీ చూపిస్తే సవరించుకుంటున్నట్టు మనుషులు కాబట్టి సంఘము సవరణ కొరకు ప్రవచన వరం అనేది మనం బహుగా అర్థం చేసుకోవాలా ఆత్మీయ స్థితిలో ఎవరైనా బలహీనంగా వాళ్ళని బలపరచడం కొరకు ప్రవచన వరాలు అన్నట్టు మనం చూస్తున్నాం ఆ రీతిగా ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతూ ఉంటాడు అన్నట్టు సవరణ చేసే బిల్డింగ్ మంచి గడతాం వంకర గుండే వంకరగా లేకుంటే అది ఒంకరగా కట్టబడుతూ ఉంటుంది గోడ చిన్నగా కట్టబడాలంటే సవరణ అవసరం ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి చూసుకుంటే మన తప్పిదండ్రుల నుంచి బయటికి రావడం మనం సవరణ చేసుకోవడం అన్నట్టు ఇంకేమైనా రహస్య పాపములు ఉంటే ప్రవచనము నేను ఎత్తి అప్పుడు ఆ పాపంలను నువ్వు ఒప్పుకున్నప్పుడు సవరణ చేసుకున్నట్లు నువ్వు సవరణ చేసుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో నీకు అభివృద్ధి వస్తుంది అన్నట్టు క్షేమం అన్నట్టు లేకపోతే అనారోగ్యము కష్టాలు శ్రమలుగుండా పోవాల్సి వస్తూ కాబట్టి మొదటిదిగా సవరణ చేయడం కొరకు దాని తర్వాత నేను బలపరచడం కొరకు దాని తర్వాత నేను అభివృద్ధి చేయడం కొరకు ఇవన్నీ ముఖ్యమైన కారణం అన్నట్టు ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం ఇది చూస్తాం ఇది బహుగా అవసరము ఎందుకంటే ప్రవచనాలు లేకపోతే డైరెక్షన్ ఉండదు గమ్యం ఏందో తెలియదు ఇప్పటికీ ఎక్కడ కూడా తెలియదు మనం చూస్తాము ఇస్రాయల్ ప్రజల మధ్యలో వాళ్ళకి మూడు మంది సంవత్సరాలు ఏ ప్రవక్త లేడు మలాకి గ్రంథం తర్వాత చూస్తాం మలాకి చివరి ప్రవక్త దాని తర్వాత మతవార్త ఆరంభమయ్యేంత వరకు ఎక్కడ ఒక్క ప్రవక్త కనిపించడు ఒక ప్రవచనం కనిపించదు దేవుని వాక్య పరిచర్య ఉండదు దేవుని సన్నిధిలో ఆరాధన ఉండదు అనుదిన బలులు ఉండవు ఆగిపోయినాయి దాని వలన ఆ మనుషులు మొత్తంలో అతీతంగా తేరనట్లు మనం చూసినాం ప్రవచనముంటే రాబో శ్రమల నుంచి మనుషులు జాగ్రత్త పడేటోళ్ళు అన్నట్టు ఆ రోజులలో వాళ్ళకి అవి లేవు వాళ్ళ ఆత్మీయ జీవితాలు నాలుగు వందల సంవత్సరాలు క్షీణించిపోయినాయి కాబట్టి క్షీణించిన జీవితాలలో జీవం రావాలంటే ప్రవచన వరం మనకు బహుగా అవసరం ఉంది ముఖ్యంగా ఈ వరలలో భాషల వరం గురించి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం కొన్ని సంఘాలు ఇవ్వవు కొన్ని సంఘాలు అసలే నమ్మవు కూడా అంటే మూడు రకాల సంఘాలునే అన్నట్టు ఒకటి నమ్మదు ఒకటి ప్రాధాన్యత ఉన్నా వాటికి ప్రాధాన్యత లేదంటారు దాన్ని ప్రిటరిజం అంటారు ఇంగ్లీష్లో ఇవన్నీ అయిపోయినాయి అంటాం అన్నట్టు ఈ వరాలన్నీ ఆల్రెడీ నిలిచిపోయినాయి చాలా కాలమయ్యని చెప్తారు అది నేను ఒప్పుకోను ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీత గొప్పవాడు ఇంకా నెరవేరుతున్నాయనే నేను నమ్ముతాను అన్నట్టు కాబట్టి మనకి ముఖ్యంగా మొదటి కొరితలు పత్రిక పద్నాలుగో పద్నాలుగులో ఒక వాక్యాన్ని నేను చూపిస్తా చూడండి మొదటి కొరితలు పత్రిక పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నేను మీ కంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుణ్ణి స్థుతించేదను ఇది ఒక్క వాక్యము మీరు వింటే మీ పరిస్థితి ఏందో తెలుసుకుంటారు మీరు మీరు ఆత్మీయంగా ఎట్లా బలపడతారో తెలుసుకుంటారు మీరు పౌలు విశేషమైన మర్మములు బయలుపరచబడ్డాయి ఆయన జీవితంలో ఎవరికి బయలుపరచబడలే అంతమంది శిష్యులు ఉన్నారు కదా యశు ప్రభు వెంబడించిన వాళ్ళు ఎవరికి కూడా అంతగా బయలుపరచబడలేదు తర్వాత బాప్తిజం తర్వాత మన యోహాను భక్తునికి అది కేవలం ప్రకటన చూస్తాం అతని గురించి విశేషంగా అనేకమైన ఆత్మీయ సత్యాలు పల్చ బయల్పరచబడ్డాయంటే పౌలకొక్కనికి దాని తర్వాత కొంచెం కొంచెం చూస్తాం మనము పేతురు జీవితంలో దాని తర్వాత యూహాన్ జీవితంలో కానీ పౌలకి బయలుపరచబడినంతగా సంఘానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏ భక్తునికి బయలుపరచలేదు ఎందుకు అంటే ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటి అది మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని కాబట్టి ఆయన దాని అర్థం ఏంటంటే మీకు తెలుసు నేను వచ్చే వారము హైదరాబాద్కి వచ్చేసినాక భాషల వరం సంబంధించిన వాక్యం స్టార్ట్ చేస్తాను భాషలలో మాట్లాడేవాడు తన సొంతానికి లాభము చేకూర్చుకొను అని ఉంది వాక్యం అది నేను చూపిస్తూ వచ్చేవారం ఇప్పుడు కాదు భాషలలో మాట్లాడేవాడు తన సొంతానికి లాభము చేకూర్చుకును కాబట్టి ఈయన ఎంతగా లాభం పొందిండు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే పరలోకానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకోగలిగిండు నువ్వు చెప్పండి పొద్దున కొన్నిసే భాషలో మాట్లాడుతావు సాయంత్రం కొన్నిసే భాషలో మాట్లాడతావు అయిపోయింది నీ పని నేను మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా కూడా వాక్యాలలో ఏదైనా ఏదైనా ఒక రోజు ఏమి హాలిడే ఏమి పని పాట లేని రోజు నైట్ ఒకసారి ట్రై చేయగలగరా ఏది కూడా అసాధ్యం కాదు నేను చెప్తున్నా మనిషికి ఏది కూడా అసాధ్యం కాదు మనసు మార్గం ఉంటుంది అంటాం కదా అట్లా ఒకసే కొంతసేపు భాషల్లో స్థుతించడం నేర్చుకోండి కంటిన్యూస్గా చేయండి ఇంకా మళ్ళీ కొంతసేపు కంటిన్యూ చేయండి అటెండ్ చేసుకుంటా పోండి మీకు ఎంత క్షేమం తెలుగుతుందో ఎంత లాభం కలుగుతుందో మీకు తెలియదు ఆత్మీయ స్థితిలో ఉదాహరణ ఆయనే చెప్పుకుంటున్నాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలో మాట్లాడుతున్నాను అంటాడు అయినా కానీ భాషలు వ్యక్తిగతంగా నీకు లాభం గాని కానీ సంఘక్షేమం కొరకు ప్రవచనమే అంటున్నాడు అక్కడ అంటే ఫస్ట్ నువ్వు కదా సంఘానికి నువ్వు ఒక విధానాలు నేర్పగలవు మార్గం చూపించగలవు ఎందుకంటే అది తన జీవితాన్ని బాగా కట్టింది ఆ విధంగా మాట్లాడడం వల్ల ఆ విధంగా భాషలలో దేవుడిని స్థితించడం వల్ల దాని తర్వాత ఆ రీతిగా అభివృద్ధి పొందిండే కాబట్టి ఆయనకి విశేషంగా దేవుడు వాటిని బయలుపరిచిండు ఆత్మీయ సత్యంలో లేకుంటే ఈ కృపారుల గురించి ఇంకోరు కూడా బయలుపరచు కదా ఈయనకేంది బయలుపరచాలా వాటన్నిటిని రుచి చూసిన వాడు కాబట్టి తర్వాత నెక్స్ట్ది ఇతరులని ఈ ప్రవచనం యొక్క రెండవ అంశం మొదటిదిగా సంఘంని బలపరచడం కొరకు తిరిగి కట్టడం కొరకు సరి చేయడం కొరకు అంటే మూడు రెండవది సంఘంని ప్రోత్సహించడం కొరకు అది ఎంతగానో ప్రోత్సహిస్తుంటది సంఘం ఎప్పుడైతే ప్రవచనం మనం వింటామో మనం గ్రూప్స్లో కూడా చూస్తాం కదా అది లాగా ఇట్లా అక్కడ ఇక్కడ అందరం ప్రేయర్లకు వచ్చినప్పుడు సిస్టర్స్ ద్వారా ప్రవచనం వస్తూ ఉంటుంది ముఖ్యంగా క్యాథరిన్ సిస్టర్ జీవితం మనం చూస్తాం తను ప్రవచించినప్పుడు ఆ ఆ స్థలము మొత్తం ఏమంటాము షేక్ అయిపోయినట్టు మనం పంపించినట్టు చూస్తాం మనం తన గొంతులను చూస్తుంటే ఏదో బోరలకెళ్ళి వచ్చినట్టే శబ్దం ఒక బూర ఊదుత ఎట్లుంటుందో అట్లా ఉంటుంది గొంతు దేవుని స్వరము అట్లా ఉంటుంది అన్న విషయం మనం గ్రహిస్తూ ఉంటాం దాన్ని వాడుకుంటాడు మన నేను మహిమకూరు ఆయన ప్రవచనం ఆరంభమవుతుందో ఆ ప్రాంతంలో మనుషులలో ఎక్కడ పరిశుద్ధత వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ సంపూర్ణంగా సమర్పించుకోవడం వస్తూ ఉంటుంది ప్రపంచం నుంచి లోకం నుంచి వేరుపడి జీవించాలా ఆశ మనుషులు కొడుతూ ఉంటుంది ఈ లోకము ముఖ్యంగా దుష్ట శక్తులు మనల్ని ఎంతగానో దుఃఖపరుస్తా నిరుత్సాహపరుస్తా ఉన్నప్పుడు ప్రవచన వరం మటుకు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది బహు ప్రాముఖ్యమైన వరం ఇది అన్నట్టు ప్రవచనం విన్నప్పుడు ప్రోత్సాహం అన్నట్టు రాబోతున్న ఏం జరగబోతుంది అంటే నువ్వు జాగ్రత్త సిద్ధపడి ఉంటావు కాబట్టి నీకు అది ప్రోత్సాహకరమే కాబట్టి ఉదాహరణకి ఏసు ప్రవృత్తి ప్రవచనం కాబట్టి ఆయన ప్రవచనము మనల్ని మనకి ఆదరణ ఇస్తూ శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనారోగ్య పాలైనప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మీ ఆస్తులకు సంబంధించినవి భూములకు సంబంధించినవి ఇంట్లకు సంబంధించిన కేసుల గురించి తిరుగుతూ ఉంటున్నప్పుడు ప్రవచనము నీకు ఎక్కడ లేని ఆదరణ ఇస్తూ ఎందుకంటే మనం ఉంటుంది పడిపోయిన ప్రపంచం అది అనేక పర్యాల జ్ఞాపకం చేస్తూ ఇందులో ఏది కూడా కరెక్ట్గా ఉండకూడదు ఉండలేదు ఎందుకంటే ఇది ఆయన తిరిగి వచ్చినప్పుడే అన్నింటిని తిరిగి రెస్టోర్ చేస్తా అన్నాడు ఆ పోస్టుల కార్యంలో పేదూరు ప్రభు తిరిగి వచ్చినప్పుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు అంటే ఈ లోకం ఉంటుంది ఇట్లనే కానీ మొత్తం రెస్టోర్ అయిపోతుంది సైతాను బంధింపబడి నరకంలో పడి అయిపోతాడు కాబట్టి ఎక్కడ సమాధానం ఉంటుంది పరలోకము భూమికి దిగి వస్తుంది విషయం మనం జ్ఞాపకం తీసుకోవాలి మనం చూసినాం పరమా యుర్షలేము పరిశుద్ధ భూషణాన్ని ధరించుకొని పరుణకై సిద్ధపడిన సంఘము పరలోకంలో కిందికి దిగరావడం అని పాప్ యోహాను భక్తుడు తన దర్శనంలో చూసి అక్కడ రాసిండు ప్రకటన గ్రంథంలో అవి మనం కొంతకాలం కిందట ధ్యానించిన విషయాలు ఇవన్నీ కొత్తవి కాదు కాబట్టి మనం అడగాల్సింది అంటే ఈ వరం నాకు అనుగ్రహించినయన ఈ వరం ద్వారా నేను మిమ్మల్ని మహంపరచాలా సంఘక్షేమం కోరిక నేను ప్రయాసపడాలా నాకు అనుగ్రహించి ప్రభు అన్న ప్రార్థన అవసరం ఈ ఈ వరము నీ దగ్గరికి వస్తలేదంటే ముఖ్యంగా ఏం తెలుసా ఇనోరెన్సే అంటే దీని గురించి నీకు తెలవకపోవడమే తెలవకపోవడం అనేది సమర్థింపు కానిగాలి అన్నీ తెలుసుకోమంటాడు పరిశోధించమంటాడు చదవలేదా మీరు మొదటి నుంచి లేఖనాలను పరిశోధించలేదా లేఖనాలలో ఏం రాయబడిందుకు చూడలేదా అని ఎందుకు చెప్తు చూడమని చెప్తుండే పరిశోధించమని చెప్తుండీ చదవమని చెప్తున్నాడు కాబట్టి ఈ వరం వరకు మనం ప్రయాసపడాలి ఎందుకంటే ఈ వరం అంటేనే నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి క్షేమం లేకపోతే నీ మీదకి అమాంతంగా ఉపద్రం వస్తే నువ్వు ఎక్కడ పరిగెత్తావు కొంతమంది బహు దు నిరుత్సాహంతో దుఃఖంతో కొందరు సూసైడ్లు చేసుకుంటారు బయట దూంకి చనిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆదరణ లేదు వారి అంతరంగ పురుషుడు బహు దుఃఖాగ్రస్తుడుగా ఉన్నాడు క్రైస్తవ జీవితంలో బయటికి ఆడంబరంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వారి అంతరంగ పురుషుడు బహు వేదనతో శ్రమ గుండా పోతా ఉంటాయి కొన్ని మర్చిపోలేని అంశములు ఉంటాయి మన జీవితంలో అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మనకి అక్కడ మనకు రావాలి కదా నువ్వు ఎక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నావో ఆ ప్రాంతంలో నీకు స్వచ్ఛత రావాలా ప్రవచన వరం ద్వారా ఇవన్నీ సాధ్యం అన్నట్టు ఒకరితోనొకరు ఆదరణకరంగా ఉండాలంటే మటుకు ఈ వరం మన సేవ జీవితంలో అవసరం బహు అవసరం కాబట్టి వరము మన మన సేవలో మన సహవాసంలో ఉండాలంటే మనం అందరం ప్రార్థించాలి ప్రభావ మాకు ఈ వరం అనుగ్రహించి కాబట్టి ప్రతిదీ ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలా ప్రభా నాకు ఈ వరం కావాలా ప్రభావ నా జీవితంలో ఈ వరం నేను చూడాలా ప్రభా అనేకుల జీవితాలలో అద్భుతం జరుగులాగన అనేకుల జీవితాలలో స్వస్థలు జరుగులాగన అనేకుల జీవితాలలో సవరణలు జరుగులాగన అనేకుల జీవితాలలో బలపడిలాగా అనేకుల జీవితాలు కట్టబడిలాగా ప్రవ్వ నాకు ఈ వరం అనుగ్రహించదార్థతతో వీటిని అడిగిన వాడికి ఇస్తా ఉన్నాడు దేవుడు కాబట్టి నిన్ను ఒక సాధనం లాగా ఆయన వాడుకొని వీటన్నిటినీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అన్న మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా మనకు మనం ఒకటి గ్రహించాలి ఏంటంటే ఇది నీ నీ చేతిలో కం నీ లేదా ఈ వరం మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కొందరు సిస్టర్స్ ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉందా లేదా లేక వాళ్ళ గొంతు తెంచుకొని బయటకు నీ కంట్రోల్లో ఉందా లేదా అంటే నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నీ నిన్ను దుష్టుడు వాడుకుండా అనుకో నీకు కంట్రోల్ లేకపోతే దుష్టుడు నిన్ను వాడుకుంటూనే ఉంటాడు అంటే నీకు దాని మీద కంట్రోల్ ఉండాలన్నా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రవచన వరానికి సంబంధించింది దేవుడిని సృతిస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి నువ్వు భాషలు కదా ఎప్పుడు అంటే అప్పుడు కదా ఎప్పుడంటే అది కంటిన్యూ అయితేంటుంది కదా అట్లనే ప్రవచన కూడా దాన్ని నువ్వు ఆపచ్చు అందుకే మొదటి కొనతెలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో అదే అధ్యాయం అంతా ప్రవచనానికి సంబంధించింది కాబట్టి పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూస్తాం ఇది అదేంటంటే మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అక్కడ ఏముందంటే దానికి ముందు అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును ఒకరికే కాదు ప్రవచనము ఒకరి తర్వాత ఒకడు ఇది మొత్తం చర్చకిచ్చింది ప్రవచనం ఈ వరం తక్కిన వరంలో ఒక్కొక్కరి పంచి పెడితే ఈ వరం మటుకు అందరికి ఇచ్చాడు దురదృష్టం అందరూ దీన్ని క్రిణీకరించారు ఈరోజు ప్రపంచంలో గ్లోబల్ స్కేల్ అంటాం మాత్రం దీన్ని ఎందుకు అంటే నీ కంట్రోల్లో ఉంది నీ ఆత్మ అది ప్రభుత్వ విధానం అన్నట్టు నీ కంట్రోల్లో తీసుకొచ్చిందండి అయితే ఎట్లా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాల లేకపోతే నువ్వు నీ కంట్రోల్ లేకపోతే దోషుడు వాడుకుంటాడు మనం చూస్తాము మంత్రం మంత్రాల చేత పిడింపబడుతున్న వాళ్ళ జీవితాలు అట్లుంటాయి వాళ్ళకి కంట్రోల్ లేదు అందుకు సైతాన్ వాడిని కంట్రోల్లోకి తీసుకుంటుంది మనకు అట్లా కాదు అక్కడనే తెలిసిపోతుంది పరుశుధాత్మకి సైతాన్ ఆత్మకి తేడా పరిశుధాత్మ అభిషేకం ఉన్నవాడి కంట్రోల్లో వాడి జీవితం ఉంటుంది వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తుండో వాడి చేతిలో కంట్రోల్ ఉంటుంది కానీ సైతాన్ పట్టణినికి వానికి వాడికి కంట్రోల్ ఉండదు అంతే తేడా అన్నట్టు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఏది పరిశుధాత్మ ఏది దుష్టనాత్మ అని ఇరవై తొమ్మిదవ వసరంలో ఏమన్నట్టున్నాడు అంటే పౌలు ఇరవై తొమ్మిదవ ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును పక్కన వారు వివేచింపవాల ప్రవచాన్ని వివేచించాలా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దేని విషయంగా మాట్లాడుతున్నారు ఆయన వివేచించాలా నేను చూపించిన ఇప్పుడు ఒక ప్రవచనము ప్రవచించినప్పుడు రేపే నెరవేరాలా అవసరం లేదండి కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరచ్చు కొన్ని వందల సంవత్సరాల తర్వాత నేరవచ్చు లేదంటే నెక్స్ట్ మూమెంట్లో నెరవేరచ్చు నువ్వు ఇంటి పెట్టేపటి నెరవేరచ్చు దాని టైం దానికి కుదిర్చే దాని టైం దానికి ఫిక్స్ చేసి పెట్టిండు కాబట్టి దేవుడు అది ఏ టైంలో ఆ టైంలో నెరవేరుతూ ఉంటుంది కాబట్టి ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చునని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది అన్నట్టు ముఖ్యంగా ఇది ఎందుకు ఇంతగా ప్రాధాన్యమైన వరం అనేది పౌలు తెసా సంఘానికి రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మొదటి తెశనం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తెశనం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వర్షం చదవండి ప్రవచించుట నిర్లక్ష్యము చెయ్యకుడి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు మీరు నిర్లక్ష్యం చేసేయని వాక్యం ప్రవచించటను నిర్లక్ష్యము చెయ్యకూడి క్రైస్తవ జీవితంలో ఇది మనం గమనిస్తున్నాం అన్నట్టు కదా దాన్ని నిర్లక్ష్యం చేసినాం డిస్పైజ్ చేసినాం తృణీకరించినాం కొంతమంది సేవకులను నేను చూసిన చర్చిలో ప్రవచనాల రానియ వస్తుంటే అడ్డగిస్తారు కొందరైతే బయట తీసుకుపోతారు నేను ఒక చర్చలో చూసిన చర్చ విన్న ఒక సేవకుని గురించి ఆ చర్చి పరిశుధాత్మ అభిషేకము కృపావరాలు వీటన్నిటిని నమ్మదు మళ్ళీ చాలా పెద్ద సంఘం చాలా పాపులర్ సంఘం దాని స్థాపికులు బహు గొప్ప యజనులు కానీ ఎవరైనా భాషల్లో స్థుతిస్తున్నట్టే వాటిని మెల్లగా ఎత్తుకొని పక్క బయట పెట్టు వాక్యం చెప్పేటాడు పరిశుభాత్మ గురికి చెప్తున్నాడు అంటే వాణ్ణి మైక్రోఫోన్ గుంజేసుకొని వాడిని అక్కడికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు వచ్చి ఎత్తుకొని పోయి బయట చచ్చి బయట పెట్టేస్తారు అంత అన్యాయంగా అంత అన్యాయంగా ప్రవర్తిస్తారా షాక్ అయిపోయినా హైదరాబాద్ లో జరిగిన సంఘం అది ఇటువంటి పరిస్థితులలో దేవుడు తన ఆత్మని ఎట్లా ఆమోదిస్తాడు కార్యాలు చేయడానికి మనుషులు త్రునీకరించినప్పుడు దేవుని యొక్క ఆత్మని ఆ ఆత్మ ప్రత్యక్షతలని ఆత్మ ప్రత్యక్షతలు అంటే ఇవన్నీ వరాలే కదా ఆత్మ ఎట్లా ప్రత్యక్షంపబడతాడు వరాల రూపకంగా అవన్నీ ఎట్లా నెరవేరుతా ఉంటాయి అవి నెరవేరకుండా సంఘమే తృనీకరిస్తుంటే పాస్టర్స్ ఏ వద్దు అంటున్నారు ఈ ప్రవేశాలు దానికి సంఘానికి క్షేమం ఈరోజు అందుకే ప్రపంచాత్మకంగా దానికి క్షేమం లేదు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకసారి చూసాం రోమిలు పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరవ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పడిన కృప చొప్పున వేవేరు కృపవరము కలిగిన వరమై ఉన్నాము గానుక చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అని చెప్తున్నాడు ప్రవచన వరం విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచంతము ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరికి ప్రవచన వరం వస్తుందో నీ విశ్వాస పరిమా నామము ఎంతుంది పరిణామం అంటే సరే పరిమాణము పరిణామం వేరే పరిమాణం వేరే పరి పరిణామం అంటే కాన్సిక్వెన్స్ అంటాం అవుట్కమ్ అంటాం నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పరిణామం కానీ విశ్వాస పరిమాణము పరిమాణము అంటేనేమో ఎంత విశాలంగా ఉంది ఎంత విశాలంగా ఉందనండి పరిమాణం అయితే ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచింతము కాబట్టి నీ విశ్వాస పరిమాణము ఎంతగా విషాలపరచబడితే అంతగా ఈ వరం నీకు అనుగ్రహించబడుతుంది చెప్తుంది వాక్యం కాబట్టి ప్రవచన వరం ఆశించాలంటే మీరు ఏం చేయాలా మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలా ఎక్కువ వాక్యంలో సమయం గడపాలా ఎక్కువ ధ్యానించాలి ఆ వాక్యాలు అన్నీ తెలుసుకుంటుండాలి నేను ఈరోజు కూడా అనేక మంది సేవకులు వాక్యాలు చెప్తుంటే వింటా ఉంటా బహు జాగ్రత్తగా వింటా ఉంటా ఎందుకంటే విశ్వాస పరిమాణము పెరుగుతూ ఉంటుంది అది విశాలమైత ఉంటుంది నా విశ్వాసం విశాలమైతే ఉండాలంటే ఎక్కువ చదువుతుంటేనే విశాలం ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే విశాలం అవుతూ అందులో నీ సత్యాన్ని గ్రహించాల ముఖ్యంగా ఉత్తంగా చదువుకొని పోతే కాదు అది అది చదివి దాన్ని నెమరు నీ పరిమాణము విశాలం అవుతా ఉంటుంది కాబట్టి నీకు ఏ వరం అనుగ్రహించబడితే విశ్వాస విశ్వాసంలో ఆ వరాన్ని పరిమాణాన్ని హెచ్చించుకోవాలా ఉదాహరణకు నీకు స్వస్థత వరం ఉందనుకో దాన్ని విశాలపరచుకో ఈరోజు చిన్న రోగాలు స్వస్థపరచబడుతున్నాయి రేపటి క్యాన్సర్ పేషెంట్స్ స్వస్థపరచబడాలి తిన్న ఎయిడ్స్ పేషెంట్స్ స్వస్థపరచబడాలా అదే రీతిగా కాలం పోయే కోవిడ్ లాంటి ఎటువంటి భయానకమైన రోగాల కానీ స్వస్థపరచబడాల అప్పుడు నీ పరిమాణము విశాలమైనప్పుడు ప్రతి దాంట్లో నీకు ఏ క్రూపవారం ఉంటే ఆ కృపవారంలో నువ్వు దాని పరిమాణాన్ని హెచ్చించుకోవాలా అది కేవలం విశ్వాసం ద్వారానే అని చెప్తుంది వాక్యం దాన్ని మనము విశేషంగా అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటా కూడా నీకు కలిగిన ఈ యొక్క వరాలని నువ్వు ఎట్లా కదిలించుకోవాలని తిమోతికి రాసిన రెండో పత్రికల పౌరులు అనేక పర్యాలు జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం మన వాక్యం మనం ధ్యానించే వాక్యాలలో మొదటి అధ్యాయము ఆరో వచ్చినంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వశనంలో ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయమని నీకు జ్ఞాపకం చేయించున్నాను ప్రజ్వలింపజేయాలంటే అది మొత్తము అందరికీ వెలుగు కావాలంట వెలుగుమయం కావాలంట మొత్తం బయటకు కనిపించేటట్టు చేయాలంట నువ్వు దాన్ని కదిలిస్తుంటేనే జరుగుతూ ఉంటుంది అట్లా దాన్ని ఎంతగా కదిలించగలిగవు అంతగా అది కార్యం జరుగుతూ ఉంటుంది అన్న విషయం చేస్తుంది సరే నేను ఇక్కడికి ఆపేస్తాను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు ఏ వరం ఉన్నా దాన్ని బాగా కదిలించుకో ప్రజ్వలింపజై ముఖ్యంగా రైట్ వర్డ్ ప్రజ్వలింపజై అంటే వెలిగింపజై మొత్తం విస్తరింపజేయి విపరీతంగా పాటించు విపరీతంగా అమలు పరుచుకో స్థిర ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో కాబట్టి నీలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క వరాన్ని ప్రజ్వలింపజేయలేక దాన్ని కదిలించి బాగా వాడడం నేర్చుకోవాలి ఎంతగా వాడుతా అంతగా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఒకనొక దినము ఎటువంటి రోగమైనా స్వస్థపరచబడుతూ ఉంటుంది నీకు ఆ వరం నీకు బుద్ధి వాక్య వరం ఉందనుకో ఒకనొక దినము నువ్వు చెప్తే వాక్యం ఎంత కఠినలైనా మారిపోవలసిందే అట్లా ఆ గిఫ్ట్ని ఎక్స్పాండ్ చేసుకోమని చెప్తున్నారు దేవుడు దేవుడు ఏమంటుండంటే నేను నీకు అన్ని ఇచ్చేసిన నీ బాధ్యత ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకో ఊరికొచ్చి ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వాని ఏడిస్తే కాదు నా దగ్గర అంటాడు నువ్వు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలా అది నీకు అనుగ్రహించబడ్డ బాధ్యత వాటి ఈ సత్యాన్ని నువ్వు ఏం చేయాలి ఇక మీదట ప్రార్థనలో దీని అడగాల ప్రవ్వా ఈ వరం నాకు అవసరం నాకు ఈ రోజు నేను దీన్ని పొందుకుంటున్నా ఐ రిసీవ్ ఇట్ నాకు అనుగ్రహించి ప్రభావ నేను పొందుకున్నాను అనేసి నువ్వు ప్రార్థనలు కనిపెట్టాలా ప్రభా విశ్వాసంలో నేను మరి విశేషంగా అభివృద్ధి పొందలాగా సహాయపడినైనా అన్న ప్రార్థన నీకు అవసరం ఈరోజు ముఖ్యంగా ప్రవచన వరం అన్నింటిలోకి వెళ్ళా బహు విశేషమైన వరం అన్నాడు కాబట్టి ప్రభా నేను నా సపేక్షిస్తున్నా ప్రవచనాలు వరాలు నేను ధ్యానించాలా ప్రభావ ప్రవచనాలను అర్థం చేసుకోవాలా ప్రభా ైబుల్ ఉన్న ప్రతి ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది ఎక్కడ నెరవేరుతుంది ఏ రోజు నెరవేరుతుంది అన్నిటి మేము గ్రహించాల ప్రభా అటువంటి కృప భాగ్యాన్ని గ్రహించేస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో వానాలే సయ సర్వశక్తి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అందరికి అనుగ్రించినాయినా గొప్పదేవా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమా నీకే చెల్లిసినాము ఆయన గొప్పదేవాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రవచన వరం ఎంతో ముఖ్యమైనదో ప్రభావ ఆ వరం కోసం ఏ రీతి మేము ప్రయాసపడాలా అనే విషయం మీరు మాతో మాట్లాడనారు ప్రభావ తండ్రి విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచన వరం అనుగ్రహించబడుతున్నారు ప్రభావ కాబట్టినైనా మా విశ్వాస పరిమాణం ప్రభా నా తన్ని ఇంకా అధికం లాగినాయపడమని ప్రావిష్టమైన గొప్ప దేవ నా తండ్రి ఆ వరం మీరు మాకు అనుగరిస్తున్నారు మరి విశేషంగా దానికోసం ఆపేక్షించమన్నారు వాక్యం చెప్తున్న ప్రభా కాబట్టి మాకు ఆశ ఉంది ప్రభా నా తండ్రి ఇస్తూ ఒక ప్రవచన వరాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రావిష్టమైన ప్రతి ప్రవచనం అర్థం చేసుకోవాలా వాక్యం చదవాల ప్రభా దివారాత్రులైనా అందులోని సత్యాన్ని గ్రహించాలా ప్రభావ వాటిని అర్థం చేసుకుని ప్రభావ అనేకలు ప్రకటించినప్పుడు అనేకలు ప్రభావ జీవితంలో కార్యాలు జరుగుతాయి ప్రభా ప్రభా ఒక వరం ప్రభా అది ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం చెప్తాను కాబట్టి ప్రభా ఒక వరాన్ని మీరు మాకు అనుగ్రహించాలని ఈ వాక్యాన్ని ప్రభావం స్వీకరిస్తానైనా ఇట్ ప్రభావ స్వీకరిస్తాను ఈ యొక్క ప్రవచన వరం ప్రభావం నాకు అనుగరించే సంపూర్ణంగా విశ్వసిస్తాను గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమానికి అర్పించేవన తనేసానికి ఎంతో వర్ణాలేసే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మాలో ఉన్న ప్రతి వరాల ప్రభావం సిరప్ చేయాలా వాటిని ఇంకా ప్రభావ పెంచుకోవాల ప్రభావ సామర్థ్యం అయినా గొప్పదేవామని తయారు చేయడం ప్రార్థిష్టం బలపరచండి ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాల ప్రభావ అయినా భాషలతో ప్రభావ మేము మాట్లాడాలా ప్రభావ మాకు వరం ఇచ్చినారు కాబట్టి నేను ఆ వరం ప్రభా ఇంకా దాన్ని సిరప్ చేయాల ప్రభావం ఇంకా భాషలతో ఎక్కువగా మాట్లాడాలా ప్రభావ అది క్షేమాభివృద్ధి కలుగు కాబట్టి అది ఏ క్షేమమో ప్రభావ అది మేము తెలుసుకోవాలా ప్రభావ భాషలు ఎక్కువగా ప్రార్థించాలా ప్రభావ అయినా అలాంటి గొప్ప ప్రార్థిష్టం అయినా నా దేవన ప్రభావ విషయాల ప్రభావం మాకు ఎంతగానో ప్రభావ బయలుపరుస్తున్నారైనా గొప్ప దేవన తన్ని అనేక పరించి ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభావ బలపరుస్తున్నానుక నీకు ఎంతో అందా గొప్ప దేవ కృపా ఈ రోజు సంఘంలో ప్రభావ సంఘ క్షేమాభివృద్ధి రావాలంటే ప్రభావ కృపవరాలు అవసరమైన కానీ ఎందుకు సంఘాలు క్షేమంలో లేకుండా ఉన్నాయంటే ఈ రోజునైనా కృపావరలు లేవు పరిశుభాత్మ లేదు కొన్ని సంఘాలు అయితే ప్రవా ఎంతో భయంకరంగా ఉంది ప్రవ మీ వాక్యాన్ని పక్కన పెట్టేసిన ప్రవా అందుకు దానికి క్షేమం కలుగుతలేదు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మేం ప్రవా నా తండ్రి అనేక సంఘాలకి అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రవ ఈ సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభావ అనేకలు ప్రభావ కృపవరాలు పొందుకోలాగా మనకి కలిగేలాగా ప్రభావ ఈ సత్యాన్ని మేము చూపించి వాక్యాన్ని ప్రకటించాలా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని తయారు చేసే మనం నడిపించమని ప్రష్టమే మమ్మల్ని బలపరచండి స్థిరపరచమని ప్రార్థిష్టం ఏమైనా గొప్ప దేవ మీరు అక్కడ తొరిగి ఉంది అయినా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మనుషు కుమారు తిరిగి వచ్చిన విశ్వాసం ఉండదన్నారు కాబట్టి ప్రభా అనేకులు విశ్వాసం ఉండదన్నారు కాబట్టి ప్రభా రీతికి మేము ఉండకుండా ప్రభావ మేము తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము జీవించాలా ఓ ప్రభా మా విశ్వాసం ఇంకా మీరు బలపరచమని ప్రార్థించ రెట్టింపు తెచ్చి మన ప్రార్థమేనా మీ ప్రేమలు మేము కాచుకుని ఉండాలి పశుధాత్మని మేము ప్రార్థించాలా ప్రభావ మీ వాక్యం మేము కట్టుకోవాలి మా జీవితాలైనా గొప్ప దేవ రీతి మమ్మల్ని తయారు చేసి బలపచ్చనైనా గొప్ప దేవానికి ఎంతో వందాలిసయ్యా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడి అనేకులు మేము సిద్ధపరచాల ప్రభావ అనేకులు శిష్యులుగా తయారు చేయాల ప్రభా ఆయన దేవ మా బయలుపచ్చని పత్తి మేము పంచుకోవాలా ప్రభావా ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రదిష్టమైన ఇంకా మధ్యకాల సమయంలో మీ చేత మేము మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వందాలిసయ్యా మమ్మల్ని అడుగుతున్న వాటిని అందులో పొంది అప్పుడు మీకు అవి కలుగునన్నారు ప్రభావ కాబట్టి నైనా ఈ వరం ప్రభావ ఈ రోజు మాకు రిలీజ్ అయింది ప్రభావ ఇది మేము స్వీకరించినానైనా మీరు మాకు అనుగ్రహించిన నీకు ఎంతో వందాలి నీకే కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమ నీకు చెల్లించైనా థ్యాంక్ యూజెస్ థ్యాంక్ యూ లాంటి నీకు ఎంతో వందాలి సయ్యా గొప్ప రీతిగా మేము ముందుకు పోలాగన స్రప్ చేయలేగన మీ కృప ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకుని సురక్షితంగా ప్రభుత్వం గృహాలు ఆ రీతిగా రేపు మధ్యాహ్నం ప్రభావ తల్లి మారేడుమిళన ప్రాంతం ప్రావా బయలుదేరుతునిగా ప్రవా మీకు పరిశుభాత్మ నడిపి మాకు కనిగించండి మార్గం సరళించండి మీ ఆత్మచేతను నడిపించండి మా తలంపులు మా సమస్తం కొట్టి విన్న మీ తలంపులతో నింపిన నూతనంగా అభిషేకించండి మీ అడుగుపెట్టిన ప్రతి స్థాల్లో ప్రవ్వా మీ వెలుగుని ప్రకాశం పచ్చి చీకర్ శక్తులని పటాపంచాలి మీ అగ్ని ప్రవ అక్కడ ప్రతి ఆ రీతి మళ్ళీ అందరిని అభిషేకించి వాడుకొని ప్రవ్వా అద్భుతాలు జరిగించండి ఆశ్చర్యలు సూచ్యక్రియలు మహాత్ కార్యాలు జరిగించండి ప్రవ్ ఏసుక్రీస్తు ఆ ప్రాంతంలో ఘనపరచబడాల ఆ నామం ప్రభా పత్తి మోకాళ్ళు ఆ నామం ముందు వంగాళ ప్రభావికించి వాడుకుని బలపచ్చి గ్రామం సిద్ధపరచుకోమని సమస్త మహిమ ప్రభావం చెల్లిస్తూ పరిశుద్ధ నామముస్తున్నాం తండ్రి ఆమెన్ కృతజ్ఞత స్థితిలోచి ద్రవకు సర్వ శక్తి ముందు సర్వాధికారి నీకే బంధనాలి ప్రభా వేలాది తండ్రి దేవ్రభ మరి ప్రభా మరి వాక్యం చతకుడు ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు బంధనాలి తండ్రి దేవయసు ప్రభా భిన్న వాక్యం మేము మర్చిపోకుండా ప్రతిదీ మా దుర్ పలకలపై మేము రాసుకోవాలి తండ్రి దేవ యసు ప్రభా బాష్య ప్రభ కంటిన్యూస్ గా మేము మాట్లాడాలా ప్రభా ఆశయాలో దేవాయత్స మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్స్ కూడా ప్రభావ మేము స్థిరప్ చేసుకోవాలా తండీ దేవాయత్సీ ప్రభావం ముఖ్యంగా ప్రభావ ప్రవచించడం ఎంతో ఇంపార్టెంట్ అని నువ్వు సెలవు ఇచ్చిన దేవుడు కాబట్టి ప్రభా అది మేము ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అండి దేవాయిచి ప్రభా ఎల్లప్పుడు ప్రభ నీ యొక్క తండ్రి అదే రీతిగా ప్రభా మేము అనేక లొక్కడ ప్రభా నీ సత్యాన్ని ప్రకటింపచేయాలి తండ్రి అందరినీ కూడా ప్రభా మరి నీ యొక్క వెలుగుని మేము చూపించాలి ప్రభా అప్పుడైతేనే ప్రభా ప్రతి మనిషి ప్రభ మారుమే రక్షణ చేస్తారు ప్రభా మేము వెళ్ళి సువార్త ప్రకటన చేస్తేనే ప్రభా కాబట్టి ప్రభా మాకు ధైర్యం ఇవ్వండి ప్రభా నీ సత్యాన్ని ప్రకటన చేయడానికి ప్రభా మేం వెనక వేయడానికి వీలెదు ప్రభా ముందుకే చూడాలి ప్రభా మా చే పట్టి మమ్మల్ని మేము ప్రార్థిస్తుండ్రి దేవం మమ్మలం వదలకండి ప్రభా మా చేతి మమ్మలం గట్టి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా విజయం పొందాల ప్రభా సాక్షి పిలిగా నిలబడాలి ప్రభా దేవం మరి మీరేమ్మకు తోడ నడిపించండి ప్రభా దేవీ ప్రభా మళ్ళీ నీరు మేము తొందరగా సిద్ధపడాల ప్రభా అనేకులను సిద్ధపరచాలి ప్రభా కాబట్టి ప్రభా ఎల్లప్పుడు మాకు నడిపి దయచేసి ప్రభా నీ నామానికి మహిమతి మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి దయచేయండి ఓ ప్రభావం మేము విశ్వాసాన్ని అంచలంచగా మా జీవితంలో ఎదిగించుకోవాలా ప్రభావ ప్రార్థన జీవితం కలిగి ఉండాల ప్రభా దేవ మీకు వందనాలు మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించండి పశువురా మహోన్నత మీ కొరకు తీర్మానం చేసుకున్న జీవితాలన్నీ కూడా ప్రభా నిర్లక్ష్యంగా జీవించకుండా అలసిపోకుండా మీ యొక్క ఆత్మ ఆవేశంతో ప్రభా అలి ప్రభావం మీ యొక్క వెలుగు మాలో నిలబడి అనేకులని ప్రభావ వెలుగులోకి నడిపించే కృపా భాగ్యం మాకు దయచేయండి ప్రభా ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభా బలాన్ని పొందుకొని మేము ముందుకే నడిపింపబడాలా శ్రమలు వచ్చినా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రభా ఏసుమంలో వాటన్నిటినీ జయిస్తూ ముందుకు నడుచుకొని ముందుకు వెళ్లాలా ప్రభా ఆగడానికి వీలేదు ప్రభా వెనుక తిరిగి చూడడానికి వీలేదు ప్రభా మీరే మాకు సహాయకుడు ప్రభా మా ఆశ్చర్యదుర్గం మీరే స్ప్రభ మా కొండ మా కోట మీరే స్ప్రభ మీరుంటే మాకు జాలే స్ప్రభ ఏసన ప్రార్థనం తండ్రి ఆమెన్ నటింపు మనందరికి సదాకాలం తోడన్